నిర్మాతన కృత్తి కాలం ఎంత ఎంత ప్రేం కింద అయ్యా ఈ దినా ఈ ఉదయం కాలంలో తండ్రి మిమ్మల్ని అందరి దేవా అయ్యా మీ కాపు మీ యొక్క ఏంటంటే అయ్యా మీరు ఆస్తి కావండి ఎంతవరకు నడిపించి దయకాయ మీకున్నారించుకుంటున్నాను తండ్రి అయ్యా ఇద్దరికి వే సమయాన్ని మీ చేతిలో కప్పు కించుకుంటున్నాను వచ్చిన వారు అందరికీ మీకున్నారు మీకు ఎంతమంది అయితే రావాల్సి ఉన్నారో తండ్రి ఎవరు వెళ్ళ లాభదాయకంగా ఉండాలి పొత్తికిస్తారని మీ పాదాలు పుట్టుకుంటూ మమ్మల్ని మీ చేతిలో పట్టించుకుంటాం ఏ శ్రీ క్రీస్తు వారు ప్రస్తుతమైన పంచుకున్నాం తండ్రి ఒక పాట పాడుకున్నాక హలో వాక్యాన్ని హలో ఒక పాట దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం చర్వర్తి గారు వాక్యాన్ని పంచుకుంటారు ఈ ఒక పాట జ్ఞాపడి ఆనందించేదేమో ప్రభుయేసు దొరికింది రాగాలు దొరికింది ప్రాక్టీస్ కూడా చేస్తున్నా సో ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా గ్రేట్ సార్ ఆఫ్టర్స్ అండ్ లాంగ్ లాంగ్ ఇయర్స్ నేను కూడా సో అదే లాస్ట్ టైం పాడితే అప్పుడు ఒక ఒకటే జ్ఞాపకొస్తుంది ఆ ట్యూన్ పోతుంది ఎక్కడో పోతుంది ట్యూన్ సార్ నేను కాన్షియస్ గా సండే విపరీతంగా ప్రాక్టీస్ చేసిన మర్చిపోకుండా లైఫ్ లా ఎవరు లేరు ఇంట్లో ఎవరు లేరు అయితే ఇంకా పెద్ద వాయిస్ గొంతెత్తి బాడీ నా పాట అప్పుడు వచ్చేసేది ట్రై చేసాను ఇప్పుడు ఆనందించేదో ప్రభుయేసు అంత యురలాజించుకుంటే మీ దాము నుండి పోయిన దూ అనుభవించుచున్నాం ఇప్పుడు నష్టము నా ప్రతిని మరలా మాయసునిలో అర్జించి తిని ఎల్లప్పుడు జీవితం కయూ అల్లేను ఆ ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలు యాదము దావిదువలే అంత నష్టపడి తిని దుఃఖపడి బహుగా ఏడ్చి తిని దావి దువలే ప్రభుని వెదు కదా తిరిగి ఆర్జించుకుంది నాం ప్రతి మరలా మాయేసులో అల్లప్పుడు జీవితమంతయు హూయ పాడదము ఆ వెల్లప్పుడు దీవీ సమంతయు హను పాడము ప్రేమను కోల్ పోటీ ప్రేమ నందీ పుంధిని యేసు దైవ ప్రేమ నో నాటిని మరలా మాత్రి ఎల్ పొడో జీతవంతయు హుయ పాడేదము పాల్ల తుడు జీవితవంతయు హను ఎడేదము దేవుని కలిగి ఉండకుంటీ దైవ సమాధానముంద కుంటిని పాపములో మరణించింటి rama jiva mundisimi na stamuna tasimi marala mayesu nilo achinchitimi ella pudu jivitamantayu hallelujah padedamu aa ella pudu jivitamantayu పాడదమురీక్షణ ఏంటి నరకము నా కలూ టీవీ నన్నుడూ ఏం పద నన్ను విమోచించు నా మరలా మయేసులో తిని ఎల్లప్పుడు జీవితవంతయు హెలుయ పాడేదము ఆ ఎల్లప్పుడు జీవితవంతయుల్లు ఎ పాడేదము పాపము వాళ్ళెంతో నష్టపోతీ ప్రభులు సకలను సంపాదించి ందుదము మరలా నారీ సునిలో ఎల్ల పో we will turn onto you hallelujah pavedumo hallelujah hallelujah chal baagachin sar paata it's a adhering to original old tune that's very important two three versions in this also ah kane this is the original tune which is originally song డి అంటే ఈ పాట వినటానికి చాలా బాగుంటది కానీ ఆడటానికి చాలా కష్టం సార్ ఇది యూ హ్యావ్ టు హే ప్రాక్టీస్ ఎందుకంటే లాస్ ఆఫ్ కర్చ్ సార్ అవునవును కరెక్ట్ ఆ పాద సత్తుకోవాలి లేవు అవును ఈచ్ ఈచ్ వర్క్ అది ఈచ్ స్టాండ్ యాప్ ఆడేటప్పుడు ఆ దేరింగ్ దట్ లిరిక్ దానికి సబ్జెక్ట్ ఇట్లా ఫికల్ట్ ప్రాక్టీస్ చేయడం ప్రాక్టీస్ సారీ ఇట్స్ ఓన్లీ సమ్స్ పోయి ప్రాక్టీస్ అవునాస్ అంటే బాధ కదా పాటలు అప్పుడు ఎప్పుడో పాడుకునే చిన్న చెన్ హుడ్ లో కాన్విన్సెన్స్ లో వా చాలా పోయినా వచ్చింది అవి మనకి కూడా వస్తలేదు ఇప్పుడు అవి ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్ లా క్రియేట్ చేసుకొని అన్ని రివైవ్ తీసుకోవాలా మనం ఐ హ్యావ్ దట్ వన్ ఆఫ్ దోస్ ఓల్డ్ టైమర్ అదే అదే నేను అనుకుంటారా బహుశా ఇట్ మా బిఫోర్ సెవెంటీ నైన్ అనుకుంటా పాటల్ అవన్నీ ఆ టైంలో మన విల్ హ్యాండిల్ టు చక్రవర్తి సార్ ఓకే అండి ఎక్కడ వినపట్లేదు నీకు ఎంతో వందలాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావినైనా ప్రభా ఇదిగోనైనా తండ్రి ప్రభుత్వం మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఉదయకాలం సమయంలో ప్రభా అయా మా నోటితో ప్రభు మిల్ని ఒప్పుకోవడానికి అయ్యా మిమ్మల్ని ధ్యానించడానికి మాకు గొప్ప అవకాశాన్ని మీరు అనుగ్రహించారు అందుని మీకు ఎంత వందనాలు అయ్యా మరి పాట ద్వారా మీరు మహిమపరచబడ్డారు తండ్రి మీకు ఎంత వందనాలు మా ప్రార్థనలో మీరున్నారు తండ్రి ఎందుకంటే ఆయన ఎక్కడిద్దరు ముగ్గురు చేరిన రామాన్ ప్రభా మరి మిమ్మల్ని ధ్యానిస్తారు వారి మధ్యలో మీరుంటారని వాగ్దానం చేశారు అయ్యా చిన్న మందగా చేరి మిమ్మల్ని ధ్యానించుండగా అయా మీ వాక్యాన్ని విప్పుకోవచ్చుండగా చెప్పుకోవచ్చు తండ్రి అయా మీ ఆత్మ తమ్మల్ని నడిపించండి ఆయా మీ మాట నా అయా చెప్పు వాటిని నేను కాదు తండ్రి అయ్యా మీరే కాబట్టి ప్రభావిత సహాయకులుగా ఉండి నడిపించమని ఆయా ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఇదిగో ఇదిగో ఇచ్చే చదవబోయే వాక్యాన్ని చెప్పుకోబోయే వాక్యంలో ప్రభావిరు అయా మా జీవితాలను సరిచేసి అయ్యా దాని ప్రకారం జీవించేటువంటి ధన్యత బాధ్యతను మాకు అందరికి అనుగ్రహించమని ఏసం లో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమె కొన్ని కొన్ని ఈ బైబుల్లో కొన్ని వాక్యాలు కొన్ని సందర్భాల్లో చదువుతున్నప్పుడు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది కొంత భయం వేస్తుంది కొంత దుఃఖం దుకు వస్తుంది కొంత సంతోషం కూడా కలుగుతుంది అయితే ఈ విషయంలో ఆ నాకు అనిపించింది ఏంటంటే ఏషాయ గ్రంథంలో ముఖ్యంగా చదివేటప్పుడు రెండు మూడు సందర్భాల్లో బాబు బాధ కలుగుతుంది ఒక రకమైన వేదన కూడా కలుగుతుంది ఎందుకంటే చాలా కఠినమైన మాటలని ఈ మొట్టమొదటి ఈ ఏషా గ్రంథంలో గానీ ఏషియా గ్రంథంలో మొట్టమొదటిను మధ్యలోను చివరిలోను కఠినమైనటువంటి మాటల ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు ఏషియా గ్రంథం మొట్టమొదటి ఫస్ట్ మొట్టమొదటి అధ్యాయం చూసుకుంటే వాటిలో ఒక్కొక్క సందర్భం నా ఆవరణాన్ని తొక్కమని మిమ్మల్ని అడిగిన వాడు నా ఆవరణలో నాకు కనపడవాళ్ళు కదా మిమ్మల్ని ఎవరు చెప్పి చాలా కఠినమైనటువంటి మాట అన్నట్టు నాకు అర్థం అవుతా ఎందుకంటే అదే మాట మనం ఎవరినైనా అంటే చాలా బాధపడతారు లేదా మనం ఎవరితో అనిపించుకుంటే ఆ అనిపించుకున్నప్పుడు మనకు కలిగే బాధ ప్రాక్టికల్ గా తెలుస్తుంది కాబట్టి ఈ విషయంలో దేవుడు అదే విధంగా అంటున్నాడేమో ఈ క్రైస్తవుల్ని క్రైస్తవ జీవితాలని అని అయితే ఇక్కడ నేను ఆ మొట్టమొదటి విషయ గ్రంథం మొట్టమొదటి వచ్చిన గురించి నేను చెప్పట్లేదు గాని ఇదే విషయ గ్రంథం యాభై తొమ్మిదిలో చూస్తే ఒక రకమైనటువంటి హెచ్చరిక ఉంటది నాకు అనిపిస్తుంది బాధ కలుగుతుంది ఒక్కొక్కసారి కానీ కంపేరిటివ్లీ కొత్త నిబంధన కనుక చూస్తే దేవుడు తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కాల్చాడు దీనివల్ల లోబడైన వాళ్ళ తన చేతులను చాచి రెండి చెప్పి చేతులు చాస్తూ ఉన్నాడు కానీ పాత నిబంధన గ్రంథంలో ఆ విధంగా లేదంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రేమేంటో తెలుసుకోవాలి దేవుని కోపం ఏంటో తెలుసుకోవాలి కోపం తెలుసుకున్నప్పుడు దేవునికి ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఉద్రే ఉద్రేకాన్ని కోపాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన ప్రేమను తెలుసుకోగలుగుతాం తెలుసుకోలేకపోతే ఈ ఆయన ప్రేమకి ఆయన కోపానికి మనకి వేరియేషన్ కనుక తెలియకోకుండా ఒకే రకమైనటువంటి దీంట్లో పోతా ఉంటే అది రెండో వైపు తెలియదు నిజంగా మనిషికి కష్టం తెలియాలి అని ఆనందం ఉండాలి ఆనందం విలువ తీయాలని కష్టం ఉండాలి ఈ రెండు జీవితంలో ఉన్నప్పుడే సుఖ దుఃఖాలు రెండు ఉన్నప్పుడే మనిషి జాగ్రత్తగా వెళ్ళగలుగుతారు అట్లాగే దేవుని విలువత్తి ఎప్పుడు మనకు అర్థమవుతుంది అని అంటే ఈ రెండు విషయాలు తెలుసుకున్నప్పుడే ముఖ్యంగా ఆయన ఉన్న కోపము తెలుసుకోవాలి ఆయనకున్న ప్రేమ తెలుసుకోవాలి ప్రేమ తెలుసుకున్నాం అనుకోండి మనకేమనిపిస్తుంది అని ఆ ఏమందులే మన దేవుడే కదా ఒకలాంటి చనువు ఒకలాంటి ఫ్రీడము అదేం చేస్తుంది అంటే అది భక్తిని కలిగించదు భయాన్ని కలిగించదు అదే ఆయన కోపాన్ని కూడా మనం తెలుసుకున్న వారు అయితే ఖచ్చితంగా మనం భయభక్తులు కలిగి ఉంటాం దేవుని విషయంలో అటువంటి భయభక్తులు భయము భక్తి కలిగి ఉన్నటువంటి జీవితాన్ని జీవించేవారిలాగా ఉంటాం అయితే చూడండి వాక్యంలోకి వెళదాం యశ్యా గ్రంథం యాభై అధ్యాయము ఊటో వచనాన్ని చూస్తే రక్షింప రక్షింపనేరక ఎండునట్లు యుహోహ హస్తము కురచగా లేదు విననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను కనుక ఆయన ఆలకింపకున్నాడు చూడండి మనం అనేకమైన సార్లు మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం అనేక సార్లు ఉపవాస చేస్తారు అనేక సార్లు కన్నీటి ప్రార్థన విడుస్తూ చేస్తూ ఉంటారు కాని అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఎందుకు మనకి సమాధానం రాదు అని అంటే అసలు దేవుడు మన ప్రార్థన వింటున్నాడా జనరల్ గా అందరికి వచ్చే డౌట్ నేను ఇంతకాలం నా కుమారుడు మారాలని నా భర్త తాగుబో తనం తప్పించుకోవాలని లేదంటే నేనే స్వయంగా దేవుళ్ళు బాగా ఎదగాలని ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఎందుకు నా ప్రార్థనను ఆలకించట్లేదు అని చెప్పి చాలా సందర్భాల్లో చాలా మంది పాత్రల దగ్గరకు వచ్చి మొర ఉంటారు ఏడుస్తూ అయ్యా దేవుడు అస్ట్ ఎందుకనే నాకు ఇట్లా చేస్తున్నా నా ప్రార్థన ఎందుకైనా ఆలకించట్లేదు అని చెప్పి వాళ్ళతో చెప్తా ఉంటే నాకు చాలా సందర్భాల్లో నాకు కొంచెం బాధనిపిచ్చేది ప్రాక్టికల్ గా చూశాను అనమాట అయితే వాడు తెలుసుకోవాల్సింది ఏంటి ఈరోజు మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అని వాక్యం దేవుడు ఎందుకు వినట్లేదో ఎందుకు వింటాడో ఇక్కడ ఖచ్చితంగా రాసి పెట్టుబడి ఉంది ఖచ్చితంగా రాసి పెట్టుబడి ఉంది అదేంటంటే మొట్టమొదటిగా రక్షింపనే ఉండాలి ఎప్పుడు రక్షించబడతాం ఎప్పుడు మనకు రక్షణ అనేది అవసరం అవుతుంది ఎప్పుడు అని అంటే ఒక మనిషి బాగా ఊబిలో విరుక్కుపోతే వాణ్ణి రక్షించటం వాడిని బయట తీయడమే వాడిని రక్షించడం ఒక నీటిలో పడిపోయి మునుగుతా ఉంటే వాడికిత రాకపోతే వాడిని రక్షించాలి ఒక పొరపాటు ఆపదలో ఉంటే వాడిని రక్షించాలి అయితే మనం ఇప్పుడు అలాంటి ఊబిలో అలాంటి జగటలో అలాంటి కఠినమైనటువంటి పరిస్థితులు ప్రాణాపాయకరమైన పరిస్థితులు అంధకారమైనటువంటి పరిస్థితుల్లో మనకు ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎందుకు రక్షించడు అని మన పాపాలని దేవుడికి దగ్గర ఒప్పుకునేవారు అందుకే అంటే రక్షింప నేరకుండి హస్తము కురచగా లేదు ఆయన చెవులు మందముగా లేవు మందముగా కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చాను కాబట్టి దోషాలను మనం ఎప్పుడైతే ఒప్పుకుంటాం తెలుగు మీద దోమ కూడా ఒప్పుకున్నాడు అయ్యా నిశ్చిత్తమైతే అడిగాడు ఆశపడ్డాడు అతను ఎంత పశ్చాత్తాపం కనపడిందో దేవునికి కనపడింది కాబట్టి వెంటనే అన్నారు దేవుడు నేడే నీవు నాతో పరదేశంలో ఉంది నేడే ఇప్పుడే ఇప్పుడే దేవునికి తెలుసు అతను కూడా చనిపోతాడేను లేదంటే అతను విరిగిన ఉదయం కాబట్టి దేవునితో పాటు అతను ఆత్మని తీసుకుని అతను అడిగిన విధానం దేవుడికి నచ్చింది కాబట్టి మన ఆ విధంగా దేవునికి మొరపెట్టుకునేవారిగా అడిగేవారిలాగా మన పాపాలని ఒప్పుకునేవారిలాగా ఉండాలి అప్పటి వరకు మనకు దేవుడు దూరంగానే ఉన్నట్టు అనిపిస్తూ ఎప్పుడు మనం దేవుడు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాం అనుక్షణం మనం దేవునికి మన పాపం ఏమన్నా ప్రతిక్షణం ప్రతి విషయంలో మనం ప్రార్థన చేసేవాళ్ళలాగా ఉండాలా మన పాపాలను ఒప్పుకునే వారి లాగా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన ద్వారా కృతజ్ఞత స్థుతుల ద్వారా దేవునికి దగ్గర ఉండాలా అలాంటి జీవితం ఉన్న వాళ్ళకి ఎప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన వింటాడు వెంటనే చేస్తూ ఉంటాడు ఇలాంటి పరిస్థితుల్లో కిష్కాయ గురించి కూడా మనం అనే చెప్పుకున్నాం అనేక చదువుకున్నాం అనేక విన్నాం ఆయన కూడా అంతే ఆయనకు ఆపద కలిగినప్పుడు ఆయన ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఆయన కన్నీరు విడిచుట్ట చూశాడు చూసి ఆయనతో చెప్పాడు ఆయనకి మరి నయం చేశాడు ఆయనకి ఆయుష్ని అట్లా లేఖనాల్లో చాలా మందికి చాలా మందికి వాళ్ళ కన్నీరును చూసిన దేవుడు వాళ్ళ ప్రార్థన చూసిన దేవుడు వాళ్ళ పాపను ఒప్పుకుంటే వాళ్ళ పాప స్థితులను చూసి మా బాబు గతాన్ని గుర్తు తెచ్చుకోకుండా దగ్గర తీసుకున్న దేవుడు అయితే ఆయన కోపం మాత్రం చూడండి ఎందుకు అని అన్నంటే ఎందుకు రక్షించడు అన్నీ ఎందుకు వినడు అన్నంటే ఆయన ఎందుకు ఆయన చెవులను గట్టిగా మూసుకుంటాడు అర్థాన్ని ఎందుకు కురచగా చూచి చూ ఉంటాడు చేతిని ఎందుకు ఎవడు ఆపదకాలంలో అని అంటే చూడండి కేవలం మన ప్రవర్తన కేవలం మన పాపకారం మన పాప జీవితం మనం తల్లి గర్భంలోనే ఉన్నది పాప పాప పాపులుగానే పుట్టాం తల్లి గర్భంలోంచి పాపులుగానే పుట్టాం పాపంలోనే పెదుగుతున్నాం పాపంలోనే జీవిస్తా ఉన్నాం కాబట్టి దాన్ని విడిచిపెడితే దేవుడు నూతన జన్మనిస్తాడు అయితే బాప్తిని తీసుకునేటప్పుడు చాలా విషయాల్లో బాప్తి తీసుకునేటప్పుడు ఆ ఉన్నటువంటి ఆసక్తి లాస్ట్ వరకు ఉండదు రెండోది అప్పుడు చెప్తారు వాళ్ళు అయ్యా నువ్వు ఇప్పుడు ముంచినప్పుడు నిన్ను ఈ లోకంలో నిన్ను బాచిపెట్టినట్టే లేపినప్పుడు నువ్వు క్రీస్తులో లేపబడ్డావు బాప్తి అంటే అర్థం అదే పాపాన్ని ఎన్నరికి నువ్వు పాచిపెట్టిన దాన్ని ఎన్నరికి తిరిగి తొమ్ముకోకూడదు దాని జోలు వెళ్ళకూడదు ఆ బంధకాలలోకి వెళ్లాలని ఆశపడకూడదు వెనక తిరిగి చూడకూడదు అని చెప్పినప్పుడు మనిషి ఏం చేస్తున్నారంటే వాడి జీవితంలో ఎక్కడో ఒక చోట తెలియకో తెలిసో ఆశపడో పోతున్న దాన్ని ఎల్లి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం మళ్ళీ దాన్ని తీసుకొచ్చుకుంటున్నాం కాబట్టి మనం ఇంకా అర్థం లేదు అని ఒక అర్థం ఉన్నదానికి ఒక మీనింగ్ ఉన్నదానికి దానికి తగినట్టుగా మనం జీవించట్లేదు అందుకనే దేవుడు కోపపడుతున్నాడు అందుకనే దేవుడు రక్షింపకుండా అందుకే దేవుడు ఆలకించకుండా అయితే ఇంకొకసారి చూస్తున్నాం ఈ ఇదే విషయాలు యాభై రెండవ అధ్యాయం రెండో వచ్చినాన్ని చూస్తే దూలి దులుపుకొను ఎరుషలేమా లేచి కూర్చునుము చెరపడిన సీయోను కుమారి నీ మెడకట్లు విప్పుకొను ఎవరు విప్పుకోవాలి ఎవరు దులుపుకోవాలి అనేదాన్ని అంటే ప్రతి దినము మనం ఈ విశ్వాస జీవితంలో వెళుతున్నప్పుడు ఈ విశ్వాస జీవితంలో మన జీవితాన్ని గడుపుతున్నప్పుడు పొరపాటున మనకు తెలిసి కానీ తెలియగాని ఏదైనా సరే మన ఆలోచన చేతనం తలంపుల చేతనం క్రియ చేతనం ఏదైనా దాని లోపల చేత మనం ఏదైనా పాపం చేసి ముందు దాన్ని దులుపుకోవాలి దాన్ని ఒప్పుకోవాలి దాన్ని విడిచిపెట్టాలి అది ఎందుకంటే ఎందుకు దాన్ని విడిచిపెట్టకపోతే ఆ దుమ్ము రోజు రోజుకి రోజు రోజుకి ఎక్కువైపోతుంది అది కొంతకాలానికి మనం ఏ సోపేసి కడిగినా పోదు ఎంత పెద్ద సరుపు ప్యాకెట్ వేసినా పోదు ఎంత బాగా ఇది చేసి ఆ మురికి పోదు అట్లాగే అవి ఏమవుతుందంటే ఆ మురికి కొంతకాలానికి బంధకాలైపోతే అవి మనం ఇప్పుకోలేవు చిన్న దారంతో మన చేతికి కట్టేస్తే తెంపుకోగలుగుతాం చిన్న తీగ మన చేతి చుట్టూతో తిట్టుకో చుట్టుకుంటే దాన్ని తింపుకోగలుగుతాం కానీ కొంతకాలానికి ఆ తీగ పెద్దది పెద్దగా ఇదైపోయింది దాన్ని తెంపుకోలేవు ఆ చిన్న తాడుగా ఉన్నప్పుడు చిన్న దారంగా ఉన్నప్పుడు దాన్ని తెంపుకోలేకపోతే బలమైనటువంటి పెద్ద తాడుగా తయారైనప్పుడు ఒక చైన్ గా తయారైనప్పుడు దాని అయితే ఒప్పుకోలేవు కాబట్టి ఎందుకు మన చేతులతో ఆ పాపాన్ని అంతగా పెంచుకోవడం ఎందుకు దానికి అంత అవకాశం ఇవ్వటం కాబట్టి దాన్ని ఒప్పుకోవాలా అతిక్రమం అనేది కాని అబద్ధం మోసం అనేది కాని వ్యభిచారం అనేది కాని ఇవన్నిటినీ విడిచిపెట్టాలా ఎప్పటికప్పుడు ఒప్పుకోవాలా అన్నిటినీ నేను ఫాలో అవుతున్నాను కదయా నేను అన్నిటిని అనుసరిస్తున్నాను కదయ్యా అని ఒక్కదాని విషయంలో నువ్వు దారి తప్పిపోతే మిగిలిన ధర్మశాస్త్రాలన్నింటిలో దారి తప్పిపోయినట్టే అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ధనం ప్రతి దినం ఇది ఒక యాగం ఇది యాగాన్ని పర్ఫెక్ట్ చేయాలి ఈ రోజు నేనే తప్పు చేయలేదు ఈ రోజు దేవునికి ఇష్టంగా నిలబడ్డాను నుంచున్నాను దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాను ఈ ఒక్క రోజు నా జీవితంలో దేవుడు నిజంగా ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని చేశాడు దేవుడు చాలా నా పట్ల ఈ రోజు కుబగ కలిగి కాబట్టి ఈ రోజు దేవుడి సహాయం వల్ల నేను ఈ రోజు ఒక్క పాపం కానిచ్చాడు తలంపు గాని ఆలోచన గాని లేకుండా జీవించాను అని నా గొప్పకు రోజు అన్న మనం ఒక్క రోజు గురించి అన్న సాక్షిచ్చుకోగలగాల అట్లాంటి రోజు రోజు రోజు ఉండాలి మన జీవితంలో ఆ రోజు ప్రతి రిపీట్ అవుతూ ఉండాలి కాబట్టి ధూళిని దులుపుకోమంటున్నాడు ఎప్పుడు ఈ ధూళిని దులుపుకుంటామని అంటే లేచిన వెంటనే మనం శుభ్రంగా మన పడక గదుల్ని మన ఇల్లుని తర్వాత వంట పాత్రల్ని ఏ విధంగా రోజు దులుపుకుంటామో ఏ రకంగా రోజు వాటిని క్లీన్ చేసుకుంటామో మనం కూడా పాపం అనేది లేకుండా ప్రతి దినం మనం దేవుని దగ్గర వాటిని దులుపుకుంటూ వాటిని ఒప్పుకుంటూ ఉండాలా కానీ చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనల్ని ఆలకిస్తాడు అట్లాగే ఇంకొక వాక్యం ఇప్పుడు కీర్తనలు అరవై ఐదు రెండు మూడు కీర్తనలు అరవై ఐదు రెండు మూడు ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ యొక్కకు వచ్చేదడు చూడండి దేవుడు ప్రార్థన ఆలకించేవాడే ఆలకించని వాడు కాదు ఎప్పుడు అని ఈ పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు దానికి నా మీద మోపబడైన దోషములు భరిపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచితం చేయదు ఎవరు ఎవరు వాటిని ఒప్పుకున్నప్పుడు క్షమించానని చెప్పాలి దేవుడే మన ప్రార్థ మన పాత్ర ఏంటంటే ప్రార్థనలో మనం చేసినటువంటి తప్పుల్ని దోషం లేకుండా పాపం లేకుండా మనం ఎప్పుడైతే దేవుని ఎదుతే యథార్థంగా నిలబడి ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు ఖచ్చితంగా జవాబుని ఇస్తాడు కాబట్టి మనం ఏంటంటే మన మన మీద అలాంటి పాపం దోషం లేకుండా ఉండాలా చూడండి ఇక్కడ అదే దారి ప్రార్థన చేస్తూ ఉంటాడు నా మీద మోపడిన దోషము భరింపచాలనివి మా అతిక్రమ నిమిత్తం నీవే ప్రాయచం చే నువ్వు కాకుండా ఎవరు మాకు ప్రయత్నిస్తారు నువ్వు కాకుండా ఎవరు వాటిని ఎలా చేసేవాళ్ళు కాబట్టి దేవుడే కాబట్టి మనం ఎప్పుడైతే ఉక్కుంటామో ఉక్కున్నప్పుడు వాటిని దేవుడు క్షమించి దేవుడు తర్వాత క్షమించబడిన తర్వాత పాపాలు క్షమించబడిన తర్వాత ఇంకా మనం పరిశుద్ధుల లెక్కలో ఉన్నట్టే ఇంకా ఎప్పుడు పాపం చేయకుండా ఉన్నాడంటే చూడండి ఈ పట్టు పాపంతో పట్టుబడిన స్త్రీ మీద రాయి వేయని మీలో ఎవరైనా పుట్టమందులు పాపం లేని వాడు నేను కూడా నీ మీద రాయి వేయను ఇక్కడ పాపం చేయకుండా జీవించు అని చెప్పి దేవుడు క్షమించి పంపి ఆ క్షణం దేవుడు ఏ శిక్ష విధించకపోవటమే ఆ భయంకరమైన శిక్ష పశ్చాత్త కన్నీరు విడిచింది ఇంకెప్పుడు చేయద్దాను ఇంకా ఆ ఆజ్ఞను ఖచ్చితంగా చేస్తావా ఆమె ఆచరించింది అనుసరించింది కాబట్టి మనం ఏంటంటే మన మన దోషాలని ఎప్పటికప్పుడు మనం విడిచిపెట్టేవాడిలాగా ఉండాలి ఆయన ఆయన ఆయన గొప్పవాడు ప్రార్థన ఆలగించేవాడు తప్పకుండా మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన ప్రార్థన ఆయన ఆయనకి వినపడతది మన దోషాన్ని ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఆయన వాటిని కనికరించినప్పుడు వాటిని క్షమించినప్పుడు మన ప్రార్థన వాళ్ళకి వినపడుతుంది సామెతులు పదిహేను ఏవైతే మీరు చూద్దాం భక్తిహీనులు యుహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలోచించను ఎవరు భక్తిహీనంగా ఉంటే భక్తి ఎవరి దగ్గర అయితే హీనము అస్సలు ఉండదు ఏమన్న స్థితిలో ఉన్నాడు అనేది నన్ను అనుకుంటాం మనం వాడికి ఏమి కాదండి అసలు ఏమి ఒక్క క్షణం కూడా రాదు అక్కడికి ఏమి తెలీదు ఈయన వ్యవస్థలో ఉన్నాడు అని నన్నది ఒక్కొక్క మనిషిని మనం సాధించుతాం భక్తి విషయంలో ఈ లోకమైనటువంటి నాలెడ్జ్ గురించి ఇస్తాం ఆయన దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన భక్తి విషయంలో భక్తిహీనత ఏ స్థితిలో ఉంది లెవెల్స్ ఆఫ్ ఆ లెవెల్స్ కనుక ఆయన చూస్తే కొలిస్తే వాటిలో మనం ఏ స్టేజ్ లో ఉంటామో దేవుడు తెలుసు ఆ విషయాలన్నింటినీ అనేక మాటలు బయటలో కొత్తనే బంధంలోనూ పాక్కునే బంధంలోనూ దేవుడు చూస్తాడు చెప్తాడు కొలత వేసే దేవుడని పూచే దేవుడని తర్వాత వాటిని చల్లించే దేవుడని ఆయన చేట్లో పెట్టుకుని క్వాలిటీని చెక్ చేస్తాడని ప్రతి లెవెల్స్ అనేది చెక్ చేస్తాడని ఆ లెవెల్స్ బేస్ చేసుకునే భక్తిహీనత అనేది లాస్ట్ స్టేజ్ ఎవరైతే ఉంటారో చిట్ట అడుగు భాగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు భక్తిహీన వాళ్ళు కూడా మందిరంలోనే ఉంటారు వాళ్ళు కూడా దేవుని సేవలోనే ఉంటారు వాళ్ళు కూడా దేవుని పరిచర్యలోనే ఉంటారు కానీ వాళ్ళలో భక్తి ఎట్లా ఉంటదంటే పెదారు మీద ఉంటదు కాని హృదయాలు అంతరంగం ఉండదు వాళ్ళకు నీతి ఉండదు కాబట్టి దేవుడు భక్తిహీనుల యహోకు దూరస్తుడు వాళ్ళకు దేవుడు దూరంగానే ఉంటాడు ఎప్పుడైతే నీతి మనం మార్చబడతాము ఈ భక్తిహీనత స్థితి నుంచి మనం ట్రాన్స్ఫార్మ్ భక్తి నీతి నీతి నీతి అప్పుడు దేవుడు ఆయన మన ప్రార్థనలను అంగీకరించే వాళ్ళలాగా ఉన్నాడు ఖచ్చితంగా ఆయన వాటిని విని వాటికి సమాధానం ఇచ్చేవాళ్ళలాగా ఉన్నాడు కాబట్టే పాత నిబంధన నిబంధనల నుంచి కొత్త నిబంధనకు వచ్చేపాటికి ఆయన లోబడని జనం వైపు జనం ఎలా చాచి ఎదురు చూస్తా ఉన్నాడు ఈ రోజైనా వింటారేమో అనమాట ఇప్పుడైనా వింటారేమో ఇప్పుడైనా వాళ్ళ రక్షణ పొందుతారేమో అక్కడేమో వాళ్ళ ముఖం చూడని దేవుడు ఇక్కడేమో వాళ్ళ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు వాళ్ళ కోసం దేవుడు తన కుమారుని లోకంలో పంపించి మరి అతని సజీవ యాగంగా ఆయన బలైపోయేట చివరి రక్తపు బుట్టు వరకు కార్చి ఆయన రక్తం ఇచ్చి ఆయన క్రయద చెల్లించయన పాపలన్నీ నీతివంతులుగా మార్చడం కోసం ఆయన చాలా తెలుగులో యాగం అయిపోయాడు భయ అయిపోయాడు కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా ఎప్పుడు దేవుడు ప్రార్థన వినడం అంటే మనలో భక్తిహీనతన్నా ఉండుండాలా పాపం అన్నా ఉండుండాలా లేదంటే దోషం ఏదన్నా ఉండుండాలా వాటిని ఒప్పుకొని ఎప్పుడైతే విడిచిపెడతావో దేవుడు తప్పక కార్యాన్ని మన జీవితంలో చేసేవాళ్ళలాగా ఉన్నాడు దేవుడు ఈ కొన్ని మాటల తను ఇంటిలో దేవించి ఆశీర్వదించ పరిశుద్ధి పర్వకొత్త ఈ సయామం ఎంతోత్రాలు ప్రభావినా రిపీటెడ్ గా ప్రభా అయా అయ్యా మీరు చెప్తూ ఉన్నారు అయ్యా పాత నిబంధన బంధంలో ప్రభా మీరు ఎంత కఠినంగా ఉన్నారో ఎంత ప్రభా మరి మీరు చూడాలకున్నారు అదే విషయాన్ని కొత్త నిబంధనకు వచ్చేపాటికి దినమంతా ఎదురు చూస్తున్నారు ప్రభా మా పాపాల కోసం మా చేపాల కోసం మీరు బలియగైపోయారు తండ్రి అయా మేమైతే పాపంలో ఇంకా బానే ఉండం అనుకుంటున్నాం గానీ మా కొరకు మేము పడాల్సిన దెబ్బలు మేము కొట్టి మేము పడాల్సినటువంటి శ్రమలు వాటి మీరు అనుభవించి ప్రభా అయా ఈ రోజు కూడా లోబడిని వాళ్ళ లోబడిని వాళ్ళ ఉన్న మా వైపు మీరు దీని వల్ల చేతులు చాసి ఎందుకు ఉన్నారు తండ్రి అయ్యా అందుని మీకు ఎంతో ఉందన్నారు ప్రభా ఏక్యత లేకపోయినా ప్రభా అయ్యా అయా మరి మమ్మల్ని ఏర్పరచుకొని అయ్యా అనే కోరు మమ్మల్ని గురించి ప్రభా అయా నీ వైపు ప్రభా చూసే విధంగా ప్రభావిని మార్చుకున్నందుకు నీ మీద ఆశను పుట్టించినందుకు నీకు ఎంత వందన ప్రభా ఈ లేఖను భాగాలను ప్రభు మీరు హెచ్చరించారు మీ కోపం ఏంటో తెలుసుకున్నావు మీ ప్రేమ ఏంటో తెలుసుకున్నావు ప్రభా మిమ్మల్ని బాధ పెట్టకోకుండా మేము సంతోష పెట్టించే ఆ విధంగా ఆశీర్వదించమని ఆ విధంగా తీర్చిదిద్దమని ప్రభా మీరు సహాయకులుగా ఉండమని ఈ వాక్యాన్ని ప్రభా అ మా జీవితంలో పెట్టు గుర్తు పెట్టుకుని ఎప్పటికీ ప్రభా కోపం రేపించేవారిగా అయా ఉంచుకుండా అనుక్షణం ప్రభా మేము మా హృదయాన్ని శుద్ధి చేసుకునేవారి తీర్చిదిద్దామని అయా మీరు సహకారాలుగా ఉండమని ప్రార్థించాను మీరు ప్రతిఫలం తెచ్చింది ఏ సైనా అడిగించి పొందుకుంటున్నాం తండ్రి జీవితం ఏ రీతిగా ఉండాలా ప్రభుత్వం ఏ రీతిగా మనం సహవర్సంగా ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం దాన్ని బట్టి నీకు ఎంతో వదనాలు ముఖ్యంగా ఎంత ఇంట్లో మనం ఏ రీతిగా మనం సహవర్సంగా జీవించాం అయిననే మనకి సహాయకుడు సహకార కూడా వాక్యం మన సేవ జీవితంలో అతను మనకి సహకార కూడా వాక్యం మార్కు సువార్థ పదహార వాద్యాన్ని చివరి వచ్చినా కాబట్టి అటువంటి విషయాల ఆసక్తి కలిగి మనం సేవను కొనసాగించుకోవాలి ఎన్ టైమ్స్ లో ఏమవుతుందంటే మనుషులు నిర్లక్ష్యం అనేది జీవితం లోవ కాలంలో జీవించారు యథావిధిగా జలప్రలం వచ్చి వాళ్ళందరినీ కొనిపోయేంత వరకు ఎవరు గురితెరగకపోయేది అలాగనే లోతు కాలం అన్నాడు ప్రభు లోతాలంలో అంటే లోతు దినం వల్ల మనుషులు రావచ్చు యథావిధిగా జీవిస్తూ ఎవరు కూడా దైవ కృపల్లో జీవించలేకపోయినారు ఆ ఒక్క కుటుంబమే బయటకు వచ్చింది మనం తమ తిరిగి వచ్చినప్పుడు అదే రీతి ఉంటదన్నాడు ఎండ్ టైమ్స్ ప్రపంచమంతటా క్రిస్టియానిటీ యావిధిగా జీవిస్తా ఉంటది ఆసక్తి ప్యాషన్ పోగొట్టుకుంటారు అన్నట్టు కానీ మనం అట్లా ఉండదు ఎందుకంటే మనకు చూపించింది వాక్యాలు కాబట్టి మనం కూడా అదే ప్యాషన్స్ లో ముందుకు వెళ్ళాలి ప్రభు కొరకు ఆయనకి ఎటువంటి తీవ్రమైన ఆసక్తి ఉండే లోకంలో ఉన్నప్పుడు కూడా అదే రీతి ఉండాలి రోజు రోజుకి ఎదుగుతూనే ఉండాలి అటువంటి ఆసక్తి మనకి రక్షణ పొందిన దినాలలో ఏ రీతి దానికి టెన్ టైమ్స్ ఇంకెక్కుండా రాండి ఫ్రెండ్స్ ఎందుకంటే రెగ్యులేషన్స్ ఇప్పుడే కాబట్టి అన్ని బయలుపరచబడుతున్నాయి కాబట్టి ఈ టైం మిస్ అయిపోతే చాలా కష్టం అన్నట్టు తిరిగి రావడం తిరిగి సైకిల్ పొందుకోవడం బహు కష్టతరం కాబట్టి ప్రభుత్వం మనకి ఇచ్చిన బట్టి ప్రభుత్వ బంధనాలు చెప్తాం ప్రార్థనతో మనం ముందు కొనసాగడం ఇక వాళ్ళంతా ప్రార్థనలో ఎవరుంటే ఆన్లైన్ ఉన్న వాళ్ళందరూ ఒకరి మెంబర్ ఒకరు కంటిన్యూస్ గా ప్రేయర్ చేయొచ్చు రవి నేను చేస్తాను సార్ సరే సరే ఏంటండీ ప్రేమి రేంద్రాజావు పాదాలకు అందులో స్తోత్రులకి పిలిచి తండ్రి అంతైనా నమ్మకమైన పాదాలకు స్తోత్రాలు నమ్మకం ఏంటండీ అయ్యా ఇక్కడే కాలంలో మీరు అనుకునించినటువంటి హెచ్చరికలకి దేవుడి పాదాలకు స్తోత్రాలు శాంతి దినాల్లో ఉంటున్నాను తండ్రి అయ్యా ఎప్పుడేమి తోటి పిలిచే దేవుడుగా ఉంటున్నారు మా జీవితాల్లో సరి చేయడానికి ఇష్టపడే దేవుడుగా ఉంటున్నారు దేవు మా యొక్క బలహీనతల్లో మా యొక్క సరిపోటు మీరు సరిచేయటానికి ఇష్టపడే దేవుడుగా ఉంటున్నారు అయ్యాటి ఒక దేవుడు అది పేరు వెలిగిన దేవుడు అటు కార్యక్రమం వెలిగిన దేవుడు జీవితంలో మా జీవితంలో కొను అనే పాదాలకు అండి దేవా ఏ పాటి వరం దేవా నమ్మకం అంటే దేవ వాక్యం చదువుస్తామండి దేవ మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నారు ఏ పాటి వన్ దేవా నమ్మకం తెచ్చుకుతారు అయినప్పటికి నేను యొక్క కృప అయినప్పటికీ అయ్యా అయినప్పటికీ అయ్యా నమ్మకం ఏంటంటే ఆ యొక్క ఆశ్చర్యకరమైన ఆ యొక్క ప్రేమ జీవితం నుంచి అయ్యా ఎంతగా కృపణను కలిగితే ఎంతగా పరిణామను కలుస్తున్నందుకై నేను అదే మీరు చేసిన కొత్త ఆశ్చర్యకారుండే నా కుటుంబ జీవితం మీరు అనుకరిస్తున్న కృపక నేను అంతే అయ్యా ఇంతగానీ ఎత్తునండి పొందటానికి ఎంతగానో ఎత్తునండి ఆశించడానికి ఎంతగానో ఎత్తునండి పలిగిడటానికి ఏదండి అయ్యా నీ పాదాలు చాలు నీ పాదాలు కొన్ని నమ్మకం ఏంటంటే ఇస్తున్నా గనపరుస్తున్నాయి అయ్యా నమ్మకం ఏంటండి పిల్లలు ఎంత సమయంలో దేవాన్ని చూస్తున్నా చేతి బిడ్డలకి నీ కొన్నీ నమ్మకం ఏంటండ్రి నమ్మకమైన దేవుడు మా జీ తల్లి కుటుంబాల్లో నందుకై కొన్నారు ఈ దగ్గరి మధ్యలో తండ్రి మా కుటుంబాలను పోషిస్తూ మా కుటుంబాలను అయ్యా ఆమెకుల సాధన దాస్త వచ్చిన తప్పు చెల్లించుకుంటున్నా తండ్రి అయ్యా అయ్యా నమ్మకం ఏంట్రి అయితే మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఈ స్థితిలో ఈ యొక్క స్థలంలో ఈ యొక్క సమయంలో తండ్రి మమ్మల్ని ఈ విధమైనటువంటి ఆశీర్వాదాలతోటి ఈ విధమైనటువంటి సామర్థ్యాలతోటి వనరులతో వెళ్లింపటంలో మీ కలిగినటువంటి పరలో ఒక ఉద్దేశాన్ని గ్రహించి నడిచే వారంగా సహాయం చేయండి వెంకట రాజాను పాశ్ర నడిపే వారంగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా నమ్మకమైన తండ్రి నీ రాజ్య సంబంధమైనటువంటి పనిలో ఉండి ఉండటానికి కృపలను తండ్రి దేవ నమ్మకైన్ తండ్రి ప్రభు కూడా తండ్రి నా తండ్రి యొక్క పనిలోనే ఉన్నాను మీరు ఎరుగురా నమ్మకం అయిన తండ్రి అయ్యా మేమైతే మీ పనిలో లేమి దేవా దేవ మా యొక్క శరీర దేవ మా యొక్క నమ్మకం అయిన తండ్రి లోక సంబంధమైనటువంటి విషయాలను నిమిత్తమైంది తండ్రి క్షమించండి ఇక్కడ మనం తెలుసుకుంటాం తెలుసుకుంటాం నమ్మకం అయిన తండ్రి సమయంలోనే చూస్తుండగా సాయం చేయండి పాదాలు కొట్టుకుంటుండగా దేవ ఆచరించిన ప్రతిబుద్ధి కొన్నారు బెంగళూరు బలపడుతుండే అయ్యా వ్యాధిగ్రస్తుల్ని పాటు పట్టుకుంటున్నాను తండ్రి మరణ శైలు పాశ్చర్య గురించి పట్టుకుంటున్నాను బేవా అయ్యాలు అంటే ఆత్మలు మీకు పట్టుకుంటుండగా స్నాడు అహారం లేకు బాధపడుతున్నటువంటి వారు ఆరోగ్యం కుదరం కొడుకు బాధపడుతున్నటువంటి వారు సర్లేదు నమకు భయతకాలైనటువంటి దేవా సమస్యలు ధారా విలువారని అయ్యా మీరు మాత్రమే దేవ దర్శనం చేయరు మీరు మాత్రమే సహాయం కయ్యుడు మీకు సహాయం చేయండి అయ్యాం సహాయం చేయండి నమకుంటే దేవామ్మ యొక్క ప్రతి కుటుంబాల్లో మీరు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలకై మీరు కొంటున్నారు ప్రేమ కలిగిన రాగా మనం కలిగిన తండ్రి మా ప్రాంతంలో వింటూ అయ్యా మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ఆ యొక్క స్వస్థతకై నీకుంటున్నారు ఆ యొక్క ప్రాంతానికి జవాబిస్తూ వచ్చినందుకైనా కొంటున్నారు అయ్యా మాకు ఇచ్చినటువంటి సహవాసంకై ప్రేమించి సమయాన్ని నిర్వర్తిస్తున్నారు తండ్రి అయ్యా నేను ఏ వేళ చెల్లించగలం తండ్రి అయ్యా నమ్మకం అతి గొప్ప దేవుని ఆరాధించడానికి అయ్యా నన్ను మమ్మల్ని యోగ్యులుగా చేసిన కృపక సమయాన్ని తప్పని జీవితాన్ని కిందకి నీ యొక్క స్థిరత్వం చూపిస్తూ దేవాడి తనకి మానవాన్ని నొప్పుకుంటూ యేసు క్రీస్తు వారు కష్టమైన తండ్రి గొప్ప దేవ ప్రతి కంపౌండ్ మహోళన గొప్ప దేవ పరిశుద్ధి గడిషిణి కాపాడు అయినా భద్రపరుచుకున్న మమ్మల్ని సజ్జలకి నిలబెట్టుకున్నారనైనా దివారత్తులు మమ్మల్ని కాచి కాపడే మహోళన పరిశుద్ధ వాకింగ్ మాత్రం మాట్లాడిన ప్రభా అయినా అనేక మంది విషయాలు మాత్రం మాట్లాడిన ప్రభావే జీవించాలా ఆయన ఇసు ప్రవణతాన్ని వాళ్ళ ఇంకేమైనా నిర్లక్ష్యం కలిగించడానికి ఆదిష్టమైన నా దేవాల ప్రతి క్షణం సమర్పించుకుని జీవించేలాగానే మీరు సహాయపడమంతాదిష్టమైన మీరు ఆకలి తొరగొండి ప్రభావ ఆయన మీరు సిద్ధపడాలి అనేకులు మీరు సిద్ధపరచాల ప్రభావ మీకు సత్యైన ప్రభా సంపూర్ణంగా అర్థం చేసుకుని ప్రభావ జీతాలు అవలంబించుకుని అనేకలు కొన్ని అనుభవపూర్వకంగా ప్రకటించేలాగా సాయపడమంతాదిష్టమైన గొప్ప దేవ యస్ ప్రవణతాన్ని మీకేం అన్నాడు ప్రభాకమైన విచారాలతో అయినా మీరు ఇచ్చిన పని సంపూర్ణంగా చివరి వరకు అయినా అది సంపూర్ణంగా నెరవేర్చు ఉండాలా ప్రభా అయినా మీలాంటి మనుషులు లాంటి హృదయం మాకు గురించి మాత్రం ఆదిష్టం మేము ఉండుకోవాలని సహాయపడని ఆదిష్టం అయినా నా దేవా నా ప్రభా నీకు మీ వాక్య మరొక మేము భద్రపరచుకోవాలి ఎన్నెన్నో విషయాలు మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభావ అతిథి ప్రభావం జాగ్రత్తగా మేము అనేక వర్గాలు చెప్పాలా ప్రభావ నా దేవతికి మమ్మల్ని అడిగించి అలాంటి అభిషేకం మాకు నా దేవ నా ప్రభా ఆన్లైన్ పేర్ లో ప్రభావ ఎంత మంది అవుతున్నారు ప్రభా ప్రతి ఒక్క బిడ్డను అయినా సేవలు ఇంకా బలంగా వాడుకోండి వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరాలకు మీ టీచర్ని ప్రభావ సేవలు ఇంకా బలంగా అభిషేకించి వాడుకోండి నా దాని కుటుంబాలకు మీరు కంచెసి మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తామైనా అయినా ఇసు ప్రభుత్వ వైరస్ బాధితులు ప్రార్థిస్తాం దేవా ప్రతి ఒక్క బిడ్డ మీరు ప్రభా స్వస్థపరచమని ప్రార్థిస్తామైనా ఎంతమంది ప్రభావ వైరస్ కొట్టుమిట్లాడుతుంది కదా ప్రభావం మీరు కనికరించండి పృక్క చెప్పించండి ప్రతి బిడ్డ మీరు తాకండి ప్రభావితమైన ప్రతి ఒక్క వైరస్ మీరు గర్తించమని ఆదిష్టం అయినా మీరు గర్దిస్తే వెళ్ళిపోతారు ప్రభావ ఆయన కనికరించి ఆదిష్టం అయినా కలుగురి సైల్లో మీరు చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుని అయినా అయినా నా మీరే సహాయపడమంతిష్టం అయినా ఎంతమంది అయితే ప్రవాహిస్తున్న వార్డులో ప్రభావ ఎంతమంది అయితే ఉన్నారు ప్రభుందరూ ప్రభా అర్జుతను మీకు సమర్పించుకోలే ప్రతి బిడ్డ మీద ఆకర్షించుకోలేదు డాక్టర్స్ నర్స్ కూడా ప్రభావం మీరు సహాయపడండి భయాన్ని తొలగించి మీరు బలపరచమని ప్రార్థిస్తామన్నా నాదే వాళ్ళ ప్రభావ ఇదిగా ప్రవనస్థలు గురించి ప్రార్థిస్తామన్నా ప్రతి యవనస్థలం బలపరచామని ప్రార్థిస్తామైనా సమర్పించుకొని జీవించలాగా సాయపడండి వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ కెరియర్స్ జీవించి ఆశ్రయించండి మీ కొరికి గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోవడం ప్రార్థిస్తామైనా సైతం బంధకాల నుంచి బిడలు కల్పించుకోవడం ప్రాధిష్టమైన నా దేవానికి వంద నూతనంగా ప్రభావం మీ కొడుకు జీవించే తయారు చేయండి అది ప్రభుత్వం తండ్రి నా ప్రభావ ఆర్థిక పరిస్థితి నుంచి ప్రార్థిస్తాం లేదా తిరిగి రెస్టోర్ జీవన ప్రార్థిస్తామన్నా ఉద్యోగాలు లేనికొని ఉద్యోగాలు రైతు చేయను తర్వా మీరే గొప్ప కార్యం జరిగించాలి ఎంతో మంది ఉన్న ప్రభావలు అందరూ మీరు జీవించి ఆశ్రించి రక్షణ ప్రణాళిక నడిపించండి మీరు అక్కడ తోడుగుతా మీరు సిద్ధపడాలనీకులు మీరు సిద్ధపరచాలా మీరే సాయకులు మనం ప్రార్థిస్తామన్నా బాస్టల్లో మమ్మీ ప్రార్థిస్తాం తెలుగు చుట్టూ మీకు కంచి దూతలు పెట్టడానికి మంచి ఆరోగ్యం రై చేయర్వా ఆయన ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు ప్రతి కార్డు మీరు ఆలోచించినారు ప్రభావించిన దేవానికి వందలే విజయబ్రదర్ నుంచి ప్రభావ అభిరాము ఆయన ఇంకెంత మంది బ్రదర్స్ నుంచి కార్డు చేసిన ప్రతి కార్థుల జవాబు ఇచ్చి స్వసానికి వన్నాను ప్రభావ దాన్ని బట్టి హోదాలు అర్పించుకున్నాం ఆయన గొప్ప దేవాలి ప్రభావ ఎవరైతే ప్రవ రాలేదు ప్రభావ కుటుంబాలకు మీరు ఆశించి ప్రాధిస్తాం కానీ సంపట్లు మీరు చూడడం అగ్నికం చేసి భూతలు సహాయించండి అదేవన్న ప్రభావం సాకని ప్రభావ మంచి ఆరోగ్యం దైవ ఇంకా మీ జ్ఞానంలో ఇంకా సంపూర్ణంగా ప్రభావం ఇంకా అనేక మంది విషయాలు బయలుపరచుకు సాధిస్తామన్నా ఎన్ని విషయాలు బయలుపరుచున్న ప్రభావి ఆత్మ లోతులు ఇంకా అనేక మంది మాటలు బయలుపరచం కాదు చేయాలని మీ వెనుక భద్రపరచుకోవాలని శక్తి శక్తులు గట్టించిన పాత ప్రభావ ఒక ఇంటి చుట్టూ కుటుంబ చుట్టూ మీ పిల్లల చుట్టూ మీరు కంచి గూగులు ఉన్న పెద్ద బెడల్స్ చెప్పారు ప్రవ్వ ఆయన ప్రత్యేక బిడ్డలందరినీ జీవించి ఆస్వాదించి ప్రభావ ఇద్దరికి జీవించే బిడ్డలు సాయంత్రం ఆదిష్టమైన ప్రభావ నా దేవ మీరు రాకుడు తొలిగొంది ప్రభావ మీ సిద్ధపడి అనేక మీరు సిద్ధపత్రుల మీరు సాయపడిన ఇంకా ఎన్నెన్న విషయాలు ప్రభావ ప్రకటన గండంలో అది దీర్ఘంగా ధ్యానించేలాగానే సాయపడే అనేకలకు ఆసక్తి ఇచ్చేయండి వింటున్న ప్రత్యేక బిడ్డ మీ వైపు ఆకర్షిపడలాగానే మీరే ఆకర్షించుకోవంతమైన మీరే మాకు సాహితులు నడిపించిన దినవంత ప్రభుత్వం గృహచేతం నడిపించండి మీ పరిశుభ్రులు నడిపించండి అభిషేకంతో రాత్రి పరిశుద్ధ నామని సాధిస్తాం తండ్రి సరే పరిశుద్ధాలు తండ్రి మీకు మీ ప్రతి పని మర్పించే విషయంలో నడిపిస్తాను మీకు ఎంత వాళ్ళు ప్రతి గత ఏదైతే సమర్పించుకొని మాట్లాడారు ప్రతి క్షణం మీ యొక్క సహవాసంలో మీ కొత్త జీవించే విధానాన్ని నేర్పించినట్ల దాన్ని బట్టి మీకు పండ్లాండి అవును మనుషులకు ఎంత ప్రాధాన్యత అక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంటండి మనిషి అంటే ఎంత విపరేమించిన మీరు జ్ఞాపకం చేస్తుంది ఒక తండ్రి కుమ్మ బిడ్డ ప్రముఖపరిస్తున్నారు దాన్ని బట్టి మీకు కూడా ఇంతకంటే ముందు అధికంగా బిడ్డలుగా తయారు చేయమని ఆసక్తి బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రేమించాల ప్రభుత్వం అనేకలకు మీ ప్రేమను ప్రకటించాల ప్రభుత్వ అటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఇక అక్కడ ఎంతో సందర్భంగా ఉంటుంది కదా త్వరగా మా పన్ను ప్రభుత్వ ఎక్కడ సిద్ధపరచాలి గొప్ప దేవాలండి ప్రతి ఒక్క బ్రీతంలో చేకూర్చండి అయితే నాకు ఆ యొక్క ఆశీర్వాదం త్వరగా రప్పించమని ప్రార్థిస్తున్నాం మీకు దాని బాన్ని కాపాడి స్వచ్ఛమంది మీకు సాక్షింది మీద నూతన జీవాన్ని ప్రకటించే సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి మనసులను అభివృద్ధి పరిచినట్టు మమ్మల్ని అందరినీ సాధించ సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తోడ ఇండునకేన్